ఈశసృష్ట ఈశ్వరు చేత సృష్టింపబడిన ద్వైతే ద్వైతము అనివృత్తే తొలగిపోనప్పటికీ త్వైతము యొక్క పురుషాత్మకా మిథ్యారూపమును బుద్ధ్వా తెలుసుకుని వస్తైక్యవాదిన పశువు యొక్క ఏకత్వమును చెప్పేవానికి ఇక్కడ చెప్పడం అంటే చూడడం అనే అర్థం దర్శనము ఏకత్వమును చెప్తాడంటే దాన్ని తెలుసుకుంటూ ఉంటాడని అభిప్రాయం దానికి అద్వయం బ్రహ్మ రెండవది బ్రహ్మ బోద్ధుం తెలియటకు శక్యం సంభవమే ఇది ఎలాగంటే నిన్నే ఇంకొంచెం నేను స్వాగతిస్తున్నాను అంటే ఈశ్వర సృష్టిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదానికి కొంచెం వివరిస్తున్నాను మీరేం చేస్తారంటే ఆభరణముల షాపులోకి వెళ్ళండి వెళ్ళి ఆ వాటన్నిటికేసి చూస్తూ నామరూపములను నిరాకరించండి అప్పుడు మీకు బంగారము మాత్రమే కనబడుతూ ఉంటుంది మీరు ట్రై చేస్తుంది ట్రై చేయండి బంగారం మాత్రమే కనబడుతుంది మీరు ట్రై చేయడాన్ని బట్టి ఉంటుంది ఆఖరికి భోజనం దగ్గర కూడా భోజనం దగ్గర కూడా ఈ నామరూప బుద్ధి నుంచి బయటపడేటువంటి అభ్యాసాన్ని బోధించారు ఎలా బోధించారంటే మీకు జైన సంప్రదాయంలో భిక్షాభద్ధత ఉన్నది వాళ్ల ప్లేట్ గుండ్రంగా ఇలాంటి బౌల్ కింద ఉంటుంది బెగ్గింగ్ బౌల్ నాట్ ప్లేట్ అన్ని ఆ బౌల్లో వేసేస్తారు వేసేస్తే అన్ని మిక్స్ అయిపోతాయి అక్కినే నామరూపాలు ఉండవు మీరు గమనించారు లేదా నామరూపాలు అసలు నామరూప బుద్ధి సైతులకు అయిపోతుంది తర్వాత ఇంకొక ఇంకొక ఇవన్నీ అభ్యాసాలు నామరూప బుద్ధిని బయటపడడానికి అభ్యాసం సాధకులకు మరి అలా బయటపడాలి ఇంకో అభ్యాసం ఏమిటంటే అసలు ఏమిటది దాని పేరే పేరేమిటి అనే అనే ఉత్కంఠ క్యూరియాసిటీ అది మీరు ప్రక్కన పెట్టేసి ముప్పడం అన్నము ఇది ఇదొకాయుటమో ఇదొకా ఆయటమో ఇదొక ఆయటమో ఉన్నదాన్న తర్వాత కలిపేసి మింగేసి చేసిన కొరూపం ఈ దృష్టిని కనుక మీరు చేస్తే నామరూపాల దృష్టి పోతుంది ఈ విధంగా జీవితంలో ఈశ్వర సృష్టి ఎందు కూడా నామరూపములను తిరస్కరించటం గనక మీరు అభ్యాసం చేస్తే మీకు ఆ సత్య వస్తువు దానంతటదే అనుభవానికి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే నామరూప తిరస్కారం చేశారో ఏం మిగులుతుంది అది దృష్టాంతంలో బంగారం మిగిలినట్టుగా మన నిత్య మన అనుభవంలో అనుభవంలో నామరూప తిరస్కారం చేస్తే ఏం మిగులుతుంది అనుభవస్వరూపమైన పరమాత్మ మిగులుతారు డిజిటలైజ్గా కాబట్టి అంటే అదేమన్నారంటే నామరూపాలను తిరస్కారం చేసుకుంటూ పోతే ఒక రకమైన శూన్యం మిగులుతుంది కైండ్ ఆఫ్ శూన్యాలు మిగుతుంది ఇవాళ భోజనం ఏమొచ్చింది అనే ప్రశ్న వీడికి ఉదయించింది అనుకోండి ఇదిగో ఇది మొంకాయ కూ అది వేరే లేకపోతే చదివినా ఇలా మొదలవుతుంది ఇవో అనేకం ఉన్నట్టు అనిపిస్తుంది భోజనం ఏం వచ్చింది అనే ప్రశ్న లేదనుకోండి అది శూన్యం వంటిది శూన్యం కాదు పడుకుండ భోజనం చేస్తాడు శూన్యం వంటిది అవుతుంది అంటే రామరూప దృష్ట్యా శూన్యం ఏం తిన్నారు ఇవాళ అంటే ఏమో ఏం తిన్నామో ఏదో తిన్నాము సంథింగ్ అలా పోతుంది అని మీరు తినేటువంటి పదార్థములకు పేర్లను మీరు మీమాంస చేయడం మానేయండి నేమ్ అడగకూడదు ఏం కోవడం లేరు అని అడగకూడదు అడిగితే నామరూప దృష్టి ఉన్నట్లు లెక్క మీరు అడగకుండా భోజనం చేసేస్తూ ఉంటే దృష్టి నుంచి బయటపడిపోతారు అసలు బౌల్ సిస్టమ్ బౌల్లో వేసేయటం అయితే బౌల్లో వేసేప్పుడు వేసి వాళ్ళు నెయ్యిని పెరుగుని కలిపి వేయకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి నెయ్యి మానేసేసి పెరుగు వేయటం కాదు నెయ్యి వేయాలంటే పెరుగు మానేయటం ఏదో ఒక ఐటెం డ్రాప్ చేసేది అలా చేయాల్సి ఉంటుంది అంతేగాని కంపాటిబుల్ కాని వాటిని వేసి కూర్చోబెట్టకూడదు స్వీటు హాటు కలిపి వేసేయొచ్చు రసాలన్నీ కలిసిపోతాయి ఒక కొంచెం కొంచెం కొంచెం స్వీట్ గాను ఏదో బెల్లం ఆవటాయిలాగా కొంత తీయగాను కొంత కారంగాను ఉంటుంది కాబట్టి మీరు నడిచిపోతాయి నెయ్యి కలిపి వేసేశారు అనుకోండి వాంతి డేంజర్ కాబట్టి ఈ రకంగా నామరూప బుద్ధిని మీరు తిరస్కారం అవకాశం ఉన్నది తర్వాత దీని మీద ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తున్నాను నేను అంటే ఈశ సృష్టమైన ద్వైతాన్ని నిరాకరించడం మీద కొంచెం వివరణ మీ బుద్ధిలో నామరూపములు దేనికి ఉంటాయో అదే సత్యము అనే సంస్కారం ఉన్నంత వరకు మీకు సత్య వస్తువు అనుభవానికి రానే రాదు అసలు ముందు మీరు సంస్క్రబ్బింగ్ ఎక్కువ బుద్ధికి కొంత స్క్రబ్బింగ్ చేయాలి ఏమిటంటే ఏది ఏది నామరూపములో అది సత్యము కాదు అనే లెవెల్కు మీరు రావాలి అప్పుడు మాత్రమే మీరు ఆ ఈశ సృష్టమైన ద్వైతం యొక్క బంధం నుంచి బయటపడగలుగుతారు మీరు ఎంత దృఢంగా దాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడైతే పేరు రూపము నామము రూపము ఉన్నదో అది కేవలము ఒక అసత్యం మాత్రమే అంటీ షెల్ ఏమీ సారం ఉండదు నెక్లెస్ అన్నారనుకోండి ఓ రూపమో నామము దాంట్లో సారమేమీ ఉండదు అది ఎంతి షెల్ అది బంగారమే దాని దాని సారమే కాబట్టి ఆ విధంగా అత్యంత దృఢమైనటువంటి అవగాహన అభ్యాసం నాలెడ్జ్ అనుభవ రూపమైనటువంటి జ్ఞానాన్ని వీడు కలిగి ఉండాలి నామరూప తిరస్కారాన్ని చాలా లోతుగా వీడు చేయగలిగి అలాగే మానవీయ సంబంధాలలో కూడా ఈమె నా భార్య వీడు నా కొడుకు అనేటువంటి ఆ నామరూప సంస్కారము చాలా గట్టి బంధహేతువు చాలా గట్టిగా బంధిస్తుంటాడు అది మనం అర్థం మనం ప్రేమను ఉండాలి ప్రేమ ఉండాలి సేవ చేయాలి ప్రేమ ఉండాలి సేవ చేయాలి నామరూపాలనవసరం ఎందుకంటే నామరూపాల ద్వారా వీడు బంధింపబడతాడు ఎలా బంధింపబడతాడు సో ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి ఆధునిక కాలంలో పిల్లలు ఎలా ఉంటారో తెలిసినా వాడు ఐపాడు ఐపాడు పెట్టుకుని ఉంటాయి ఏదో గూగుల్లో ఏదో చూస్తూ ఉంటాయి లేకపోతే ఏదో యాప్ ఉంటాయి ఐ ఫోన్ లోడ్ పెట్టుకుని వాడి క్రికెట్ యాప్ పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాడు అలా ఉంటారు పదేళ్లకు అలా ఉంటాయి పది ఏళ్ళు ఉంటాయి వాడు చేస్తూ వాడు ఇదేదో చేస్తూ ఎలా నేను దక్షిణామూర్తి శ్లోకం చెప్తాను రాలంటే ఇప్పుడు దక్షిణాడు మూర్తి వినో ఇప్పుడు వాడన్ని వాడిచేది శ్లోకాలన్నీ దక్షిణామూర్తి శ్లోకం పర్వాలేదు వాడిచేది ఏవేవో ఏదో ఏదో ఇప్పుడు వాటి శ్లోకాలు ఉంటాయి కదా ఏదో శ్లోకాలు ఉంటాయి కదండి లోకంలో సంచారంలో ఉంటాయి శ్లోకాలు అవన్నీ వీడి చేత కంఠస్థం ఏం చేయాలని తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఉండదు తాత తాతకే అమ్మమ్మకో మా అమ్మకో ఉంటుంది వాడి చేతి ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కంటర్స్టెండ్ అయ్యింది వాడు ఏ శ్లోకాలు చెప్పడం ఈ బిజీ శ్లోకం చదవడా అంటే వై అంటాడు ఎందుకు శ్లోకంతో ఉన్నావు అంటారు దానికి దానికి సమాధానం వీడి దగ్గర లేదు ఎందుకంటే వీడు డెబ్బై ఏళ్ళు బతికేలే తప్ప శ్లోకం ఎందుకు చదవాలి ఇప్పుడు ఇచ్చిన వాట కాదు కాబట్టి వీడికి ఎవరికి అంటే నా మనవుడు చెడిపోతున్నాడు అంటే ఏ వాడు చెడిపోతున్నాడా బాగుపడుతున్నాడా ఏమో వీడున్నాం వీడున్నాం చిన్నప్పుడు చాలా బాగుపడుతున్నాడు అనుకున్న వాళ్ళందరూ చెడిపోతారు లేదంటే మీడియా సార్లుగా మిగిలి ఉంటారు వీడు ఎందుకు పనికి వస్తారు వీడు చదువు సంధ్య లేదన్న వాళ్ళందరూ మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు ఏ బీకామ్మో ఎక్కడో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పాస్ అయిపోయి ఫైనాన్స్ ఆఫీసర్ కింద ఉంటారు ఈ ఎంటెక్ పిహెచ్డీ వరకు చేయడం వాడేస్తుంది నేను కొంచెం అసూయతో చెప్తున్నాను ఎవరాలు తెలియదు ఇది జీవిత సత్యం వారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో బీకాన్ రాసో ఇప్పుడు ఎవడదో ఎవడో ఒక ఆయన డిగ్రీస్ ఫేక్ అని పెద్ద రన్ ఇండియాలో మిలియన్స్ ఆఫ్ ఫేక్ డిగ్రీస్ అంటన్స్ మీకు బిఎల్ డిగ్రీ కావాల్స్తే మాత్రం చికట్పల్లి పాల్ షాప్ లో మీకు ఇప్పిస్తా మీకు బిఎల్ ఇప్పిస్తా మణిపూర్ యూనివర్సిటీ కావాలా సిక్కిం యూనివర్సిటీ కావాలా సిక్కిం యూనివర్సిటీ డిగ్రీ పడింది అలా ఉంటుంది అమలాపురం నుంచి హైదరాబాద్ బస్సు ఒకటి బయలుదేరింది ఈ ఆర్టీఏ ప్రైవేట్ బస్సు ఈ ఆర్టీఏ వాళ్ళు ఈ ప్రైవేట్ బస్సులను ఆపాలని వాళ్ళు ఏదో పెద్ద హైదరాబాద్ మొదలుపెట్టి వాళ్ళ దగ్గర పర్మిట్ చూపించడం చూపించాడు ఆల్ ఇండియా పర్మిట్ హైదరాబాద్ వెళ్ళావే ఢిల్లీ కూడా వెళ్ళిపోవచ్చు బస్సు ఎక్కడ తీసుకున్నవా పర్మిట్ అంటే మణిపూర్ లో తీసుకున్నాడు వాళ్ళతో వీళ్ళు ఏం చేస్తారు ధర్మం పెట్టి అవే వీళ్ళు డిగ్రీలు సిక్కిం నుంచి మణిపూర్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు ఆయన సిక్కిం యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్నాడు సిక్కిం యూనివర్సిటీ ఎక్కడుందో తెలిసినా పద్మారావు నగర్ రండి అక్కడ ఇరానీ టీ షాప్ ఒకటి ఉందని ఎదుర్కొండగా పై అందస్తులో చిన్న కబ్బీ హోల్ లాంటి రూమ్ ఒకటి ఉన్నది ఆ రూమ్ బయట పెద్ద బోర్డు ఉంది సిక్కిం యూనివర్సిటీ ఆ బోర్డు కంటే చిన్నది ఉంటుంది రూము దాంట్లో ఒక క్లర్క్ కూర్చుని ఉంటాడు వాడికి మీరు డబ్బులు కడితే వాడు సిక్కిం యూనివర్సిటీ డిగ్రీ అరేంజ్ చేస్తారు ఏమనుకుంటున్నారు ఇదంతా నేను ఎందుకు చూస్తున్నాయి నాకుండే లోక జ్ఞానాన్ని మీ ముందు ప్రకటించినట్ అయింది తప్ప సో ది పాయింట్ ఈజ్ మీరు మీ బుద్ధిలో నామరూపములు సత్యము అంచేతనే వేదాంతులకు కొన్ని రకముల కర్మలు వీళ్ళ వీళ్ళ చింతనకు అది ది డోంట్ మిక్స్ ది డోంట్ జల్ వీడు చదివి చదువుకి వీడు చేసే సాధనకి అక్కడ ఏదో పూజకి దే డోంట్ జర్ అంచేతనే నిష్కామంగా ఏదో ఒక ఈశ్వరుని ఉదయించే సూర్యుడు గాయత్రి మంత్రం అలాగా సగుణమే తప్ప సాకారం పెద్ద ఎక్కువ సాకారం మీద ఒక తత్వాన్ని వీడు ఆరాధించుకుంటూ వీడు అల్లా ఉంటే వీడు చదివి చదువు కది జల్లవుతుంది తప్ప యక్షాయకుబేరాయ మంత్రం యక్షాయకుబేరాయ ధనధాన్య సమృద్ధిన్నే దేహి దాపయ స్వాహ దేహి దాపయ చూడండి నువ్వు ఇయ్యి మిగతా చెప్పి అలాంటివి ఈ సాధనకి జల్ల బాగుంటాయి మిక్స్ లెవెల్ విత్ తప్పదు ఈ రౌండ్ బోట్ ఉంది కదా పెరుగు నెయ్యే కలిపినట్లుంటాయి ఆ సందర్భంగా ఉండదు అనేవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మీకు చాలా దృఢమైన అండర్స్టాండింగ్ ఉండాలి ఏమని నామరూపములు దే ఆర్ షాల్స్ Without any content whatsoever, it is the reality. What is the Satcha Tatmamo? What is the nameless, shapeless, pardonless? I am not a name, I am not a rope. That is, you will find yourself. If you find yourself, you will find yourself. What do you find yourself? Life. లైఫ్ ఉంది కదా మీకు లైఫ్ మీద అనుభవానికి ఉందా లేదా జ్ఞానశక్తి మీకు అనుభవానికి ఉందా లేదా ఆ అనుభవంలో నామం ఏముంది రూపం ఏముంది ఏ నామ రూపాలు ఉన్నాయి ప్రాణశక్తి యొక్క అనుభవంలో మాట్లాడుతున్నానంటే ఆ ప్రాణశక్తి వల్ల మాట్లాడుతున్నాను ఏ శక్తితో మాట్లాడుతున్నాను అని నేను చూసుకున్నాను అనుకోండి ఆ అనుభవంలో నామం రూపాలు ఏమున్నాయి తర్వాత చైతన్యము కాన్షియస్నెస్ ఈ జగత్తందరినీ తెలుసుకుంటూ ఉన్నాను ఆ చైతన్యము నామరూపాలను అన్నింటినీ ప్రకాశింపజేసే ఆ ఎరుక అని మీరు అనుభవానికి తెచ్చుకున్నారనుకోండి దాంట్లో నామరూపాలే ఉంటాయి కాబట్టి స్టిల్ ఇట్ కెన్ హ్యావ్ సమ్ గుణ దేశబుద్ధి కాలబుద్ధి ఇలాంటి గుణ రెస్ట్రిక్షన్స్ ఉంటే ఉండుగాక కానీ నామరూపాలు అయితే జారిపోయాయి కదా ఆ విధంగా అనుభవానికి వస్తుంది ఏది నామరూపముల అతీతమైన సత్యతత్వము మీకు ఒక ప్రాణశక్తి రూపంగా ఒక విజ్ఞాన శక్తి రూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది తర్వాత మీరు నామరూపాలను సంస్క నామరూపాలని పట్టుకున్నప్పుడు ఆ పట్టుకున్న నామరూపాలు లౌకిక నామరూపాలు అవ్వచ్చు ఏదో నక్లస్ అని డబ్బని అయితే వజ్రపుటంకరమని ఇటువంటి లౌకికమైన నామరూపాలు అవ్వచ్చు అయితే ఇల్లని ఫ్లాట్ అని ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించిన నామరూపాలు అవ్వచ్చు లేదా దేవతలు ఈ దేవతకి ఈ పూజ ఆ దేవతగా పూజ ఆ కోరిక భయము ఆ భయము అంటూ చేసేటువంటి ఆ నామరూపాలు అవ్వచ్చు ఇన్ బోత్ కేసెస్ నామరూప దృష్టి కేవలము మనస్సుకి అశాంతిని మాత్రమే మెరుగుతుంది దాంట్లో అశాంతియే ఉంది ఇది నా ఇల్లు ఇక్కడో ఇల్లుంది అక్కడో ఇల్లుందంటే వాడు అశాంతిలో బతకాల్సిందే దెర్ ఈ నో ఎస్కేప్ ఫ్రమ్ దాట్ వెరావి ఆ తెలివిలో ఈ జగత్తుంతా ప్రకాశించే తెలివి అనుభవానికి వస్తూ ప్రాణశక్తి అనుభవానికి వస్తూ ఉంటుంది దాంట్లో ఉంది అంత శాంతి కాబట్టి నామరూప తిరస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొక మాట చెప్పి ఆ శ్లోకాన్ని ముగిస్తారు మీరు నామరూపములు మిథ్యా అని తెలుసుకుని యు హు బివప్ నామరూపాలు నామరూపాలను విడిచిపెట్టేయాలి లైక్ వాట్ ఇంకో ఇది నెక్లెస్ నాకు నెక్లెస్ ఉంది కంకణాలు లేవు కంకణాలు పెట్టుకోవాలి మధ్య వేలకి ఉంగరం ఉంది తప్ప పక్క వేలకు ఉంగరం లేదు అని వేళ్ళకి మళ్ళీ నామరూపాలు తర్జనికి ఉంగరం ఉండాలి మధ్య ప్రజలకు ఉంటే చాలు తర్జనికి ఉండాలి అని దానికి సంస్కృత నామరూపాలు దివప్ దివప్ నామరూప నామరూప తర్వాత మెడలో రుద్రాక్ష వేసుకుంటున్నాం అష్టముఖం వేసుకున్నాం ఏకాదశి ముఖం వేసుకున్నాం షోడశముఖ కోసం వెతుకుతున్నాం దొరికితే పోనాలు దివప్ దివక్ నామరూప రుద్రాక్ష విశ్వాల తులసి విశ్వాల స్ఫటిక లక్ష్మిని పూజించాలా సరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి దివాక్ నామరూప ఆ ఈశ్వరుని యొక్క మాయాశక్తి ఎందు అన్ని నామరూపములు కలిసిపోయినాయి దివ వస్త్రధారణ దివక్ నామరూప ఏదో వస్త్రం రుణం మీద ఏదో వస్త్రం వేసుకోవడం బయటపడ్డా శుచిగా ఉంటే చాలు దాని నామరూపాలు అర్థం లేదు మ్యాచింగ్ ఎక్కడి నుంచి మ్యాచింగ్ ప్యాంటు షర్టు బెల్ట్ టై కలజోడు జుట్టు టోపీ ఇవన్నీ మ్యాచింగ్ కారు నడిపే కారు ఎన్ని మ్యాచింగ్లు ఈ మ్యాచింగ్ అనిపించాయన్నారు గివప్ నామరూపా భోజనం దగ్గర గివ్ అప్ నామరూపా ఇంకా అసలు నిజానికి పల్లెల్లో భోజనం మానేసి బౌల్లో భోజనం చేసిస్తూ ఉంటాను బౌల్లో వేసేయడం వేసే మీరు ఏం వేస్తారో వేసేయండి నేను కళ్ళు పూసుకుంటా మీరు వేసేయండి బౌల్ సగం సగం ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు ప్రతి వేస్తూ ఉంటుంది తర్వాత చెప్తాను మీరు వేసేవన్నీ వేసేయండి ఒకేసారి వేసేయండి ఇంకా రెండోసారి వద్దు సగం బౌల్లో వేసేయండి వేసేసిన తర్వాత తెరిచేసి కలిపేసుకుని తినేసి ముందే చెప్పడం కొంచెం కారమును ఉప్పు తక్కువ పెట్టండి ఉప్పు ఎక్కువ వేసేస్తే తినలేవ్వండి బాబు ఉప్పు తగ్గింది సార్ కారం కూడా ఉప్పు కారం తగ్గిస్తే ఉప్పు తగ్గుతుంది కారం పెట్టితే ఉప్పు పెరుగుతుంది చింతపండు ఉప్పు పెడితే ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి ముందు ముందే చెప్పుకోవాలి ఇటువంటివన్నీ లేకపోతే అది తినలేకపోతాయి ముందే వ్యవస్థ చేసేసింది బౌల్లో కలిపేసుకుని తినేది అకటాకటక తినే పది నిమిషాల్లో తినేసి లేచి నామరూపాలు గివ నామరూప అలాగా లౌకిక జీవనంలో ఈశ్వరారాధన సందర్భంలో కూడా నామరూపాలను ప్రార్థన పెట్టి అలా ఉన్నాయి మరి పూజలో అలా ఉన్నాయి యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నీవు ఎటువంటి వాడవో అటువంటి వాడవో నీకు నమస్కారం అంటే ఇలాగేమో శ్లోకా నామరూప బుద్ధిని మీరు లౌకిక జీవనంలో అధ్యాత్మ జీవనంలో మీరు ప్రక్కన పెట్టండి తిరస్కారం చేయండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా సత్యతత్వాన్ని మీరు వెతికి పట్టుకోనక్కర్లేదు అది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని తనలో కలిపేసుకుంటుంది మీరు సత్య వస్తువులో విలీనమైపోతారు ఎందుకంటే నామరూపములు ఏ సందర్భంలోనైనా సరే దే ఆర్ బట్ ద ప్లే ఆఫ్ ది మైండ్ అవి మనస్సు యొక్క విలాసము తప్ప మరొకటి కాదు ఈ విధంగా ఈశ్వరద్వైతాన్ని మనము సెటిల్ చేసుకోవచ్చు అనివృత్తే ససృష్టే ద్వైతే తస్య మృషాత్మతా బుద్ధ్వా బ్రహ్మాయ బోద్ధుం శక్యం వస్తైక్యవాదిన అక్కడికి ఈశ్వర సృష్ఠ సృష్టి పూర్తయింది ఇంకా జీవ సృష్టి దగ్గరికి వచ్చింది కొంతవరకు ఈశ్వర సృష్టిలో జీవ సృష్టి కవర్ అవుతుంది అయినా కూడా సపరేట్ గా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే మనకి ఆ పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది మనం కేర్ఫుల్ గా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం జీవద్వైతం తు శాస్తీయం అశాస్త్రీయమితి ద్విధ ఉపాదరీత శాస్త్రీయం ఆ తత్వస్ అవబోధనాత్ ఆ తత్వస్ అవబోధనాత్ అంటే ఆ తత్వము తెలియటానికి కాదు మే అందా ఆ తత్వం తెలియటం కాదు ఈ ఆ తెలుగు ఆ కాదు ఇది ఇది సంస్కృతం ఆ ఇది ఓకే తెలుగు ఆకి సంస్కృతం ఆకి చాలా తేడా ఉంది ఒక ఆ తత్వమును ఆ తత్వస్ అవబోధన అంటే ఆ తత్వము తెలిసి నాట్ దే సంస్కృతం చదువుకోకుండా శాస్త్రాలు పాఠాలు చెప్తే ఇలాగే ఉంటుంది సంస్కృతం దీంట్లో వచ్చిన బాధ ఏంటంటే ఈయన సంస్కృతం చదువుకోలేదు అని తెలిసిపోతూ ఉంటుంది ఎవరికి అక్కడ వెయ్యి ఉంటారు వాళ్ళకి తెలీదు ఎవడో ఒకటి వాడు ముక్కు మీద వేరే స్థితి చదువు వాళ్ళే మాట్లాడే తెలిసిపోతుందంటే ది క్యా ది ది ఏదో అంటారు ఇది అవుట్ ఆఫ్ ది బ్యాగ్ క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అని అదే దీని ఉంది కానీ సంస్కృతం రాదురా ఇంటికి అని తెలుసుకో సంస్కృతం రాదంటే అర్థం ఏంటో తెలుసు అండి ఇంకేం సంస్కృతం రాదంటే పాఠం వినడానికి పనికి వస్తారు కానీ చెప్పడానికి ఎలా పనుకొస్తారు పూజ్య స్వామీజీ అడ్వైజ్ ఏంటంటే చూడు నీకు సంస్కృతం రాలేదనే బెంగ అక్కర్లేదు సంస్కృతం వచ్చిన వాటి దగ్గర మాత్రం చదువుకో అని ఆయన ప్రిన్సిపల్ నీకు సంస్కృతి ఇప్పుడు నీకు సంస్కృతం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అది ఓ పదేళ్ళైనా ధాతూ కుస్తస్తి పట్టకపోతే పోనీ పదేళ్ళు కాబట్టి నాలుగేళ్లైనా కొంత శబ్దాలు ధాతువులు వల్లించి వ్యాకరణం అది కుస్తి పడితే వస్తుంది ఇప్పుడు మాకు రాదండి మేము చదువు ఓకే డోంట్ వరీ ఆల్ రైట్ యూ కెన్ స్టిల్ మేక్ ఇట్ అయినంతా రాలాగా బట్ నువ్వు ఎవరి దగ్గర చదువుకుంటున్నావో వాడికి సంస్కృతం వచ్చి ఉండాలి అని ఆయన కన్వీషన్ వెరీ ట్రూ అంతా కలిపి చెప్తాం జీవద్వైతం శాస్త్రీయమితి ఉపాదీతామాతోధనాత్ జీవద్వైత శాస్త్రీయ ఉపాదీత శాస్త్రీయ ఆవేరేపన త అవబోధనా భిన్నముగా అశాస్త్రీయము అని ద్విధారెండు రకములు ఈశ్వర ద్వైతం సంగతి చూసాగా అలడ పక్కన పెట్టండి ఇంకా జీవద్వైతం జీవద్వైతం అంటే జీవ సృష్టి అని అర్థం సృష్టి అంటే ద్వైతమే ద్వైతం అంటే సృష్టి అంటే ద్వైతమే సృష్టి లేకపోతే ఇంక ద్వైతమే కానీ ఇంకొస్తుంది మట్టి అన్నారనుకోండి అంతా ఏకత్వమే ఏవో చేశాడు అంటే ఇంకా ద్వైతమే కుండలు బాణలు పెడత పెడతలు పెడతలు ఇత్యా వస్తువు ఈ జీవసృష్టి ఉన్నది చూసారా ఇది రెండు రకాలు ఎలాగా శాస్త్రీయము అశాస్త్రీయ దీనికి అర్థం ఎలా చెప్తానంటే శాస్త్ర శబ్దానికి వేదం అని అర్థం చెప్పి వేదము చేత అనుగ్రహింపబడినది వేదము తిరస్కరించినది అని ఒక అర్థం చెప్పొచ్చు అలా చెప్పొచ్చు కానీ ఇప్పుడు వేదం అంటే నాన్ ది పాయింట్ శాస్త్రము శాస్త్రం అని చెప్పచ్చు వేదాంత శాస్త్రము ఏ జీవద్వైతాన్ని మీకు అనుజ్ఞ ఇచ్చిందో అది శాస్త్రీయము శాస్త్రము ఏ ద్వైతాన్ని తోచుకుచ్చినదో అది అశాస్త్రీయము మనం ఏది మనం స్వీకరించాలి అన్నది తెలుస్తూనే ఉందిగా శాస్త్రీయమైన జీవసృష్టిని మనం స్వీకరించవచ్చును అని తెలుసుకుంటాం అయితే ఒక ప్రశ్న శాస్త్రము అభ్యనుజ్ఞ ఇచ్చిన జీవసృష్టి అంటే అసలు శాస్త్రం ఎందుకు అభ్యనుజ్ఞ అంటే మనం కూడా మన నిశితమైన బుద్ధితో అర్థం చేసుకుని ఏ జీవ సృష్టి యోగ్యమో ఆవశ్యకమో తెలుసుకుని దాన్ని కొట్టుకోవాలి అదే శాస్త్రీయం అవుతుంది చూడండి శాస్త్రం చెప్పింది కాబట్టి నేను చేస్తున్నాను అనేది ఆరంభంలో బాగానే ఉంటుంది ఇట్ ఇస్ మీరు ఏ స్టేజ్కి రావాలి శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నాను దాని తర్వాత స్టేజ్ ఏమిటి ఇది రైట్ థింగ్ కనుక చేస్తున్నాడు ఆ స్టేజ్కి రవాలక్కర్లేదు ఇప్పుడు దానం చేస్తున్నాడు ఎందుకు దానం చేస్తున్నావురా అంటే అలా వేద అలా దాన ప్రకరణంలో ఆయన కూడా స్మృతికారుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు కుడివైపు తిరిగి ఉత్తరం వైపు తిరిగి ఆజ్ఞమనం చేయి ఆజమనం చేయి సంకల్పం చెప్పు అక్షరం విడిచిపెట్టు వ్యమహం సంప్రదే నమ్మమా వాడి చేతిలో విడిచిపెట్టు తర్వాత వాడికి ఇవి తర్వాత ఇలా చెప్పు అలా చెప్పు దండం పెట్టు ఇది ఇదే ఒక అలా చేస్తా ఏమిటండి ఇలా చేస్తున్నారు ఇదంతా ఇప్పుడు ఆవు ఇవ్వాలనుకోండి గోవు ఇవ్వాలి ఇదంతా ఇందుకండి గోవు ఒకటి తప్పించి ఆ రైతుకి చెప్పి రేపు తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో అంటే అయిపోయిందిగా అది గోదానం అవలేదా ఇదంతా ఎందుకు ఈ తతంగం ఈ తతంగంలో సమస్య ఏమిటంటే ఈయన గోదానం చేసినట్టు ఊరంతా పబ్లిసిటీ అవుతుంది నేను కర్తను అనే కర్తృత్వము భోక్తృత్వము దృఢమవుతాయి ఆ గోదానం తీసుకుంటున్న ఆయన ఒక పది నిమిషాల సేపు కించపొడుతో హీనబుద్దితో అక్కడ నిలబడి ఉంటాడు ఎందుకంటే తీసుకోవడం సందర్భం తీసుకోవడానికి అంగీకరించి అక్కడికి వచ్చాడు తీసుకునే సందర్భం కాబట్టి తీసుకోవాలి కానీ ఎప్పటికీ కూడా ఇవ్వడం కంటే తీసుకోవడం తక్కువ మాట తీసుకోవడంలో చేయ కింద ఉంటుంది ఇచ్చేవాడి చేయపోయినా ఉంటుంది కాబట్టి తీసుకోవడం అన్నది తక్కువ మాటే కదా మరి ముక్కు ముఖం కలిగిన వాడి దగ్గర ఏదో ఆవరణం ఏదో తీసుకుంటే అది కొంచెం వెళ్ళలేదన్న వాళ్ళు దానికి అలవాటు డీసెన్సిటైజ్ అయిపోయి ఉంటారు కానీ సెన్సిటైజ్ సెన్సిటి సెన్సిబుల్గా ఉన్నవాడికి ఏమనిపిస్తుంది ఒక్కసరు బిడియం ఉంటుంది బిడియం ఎప్పుడూ కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేప్పుడు మీరు ఎలా ఇవ్వాల్సి ఉంటుందంటే ఈ ఆస్పెక్ట్ను కూడా కన్సిడరేషన్లోకి తీసుకునే ఇవ్వాల్సి ఉంటుంది వాడి బిడియో పొడో ఫోటోగ్రాఫర్లనే అందరినీ పిలిచి బంధువులందరినీ పిలిచి వాళ్ళందరి ముందు అతన్ని నిలబెట్టి ఇచ్చారనుకోండి పాపం సిగ్గుపడతారు అలా చేయకూడదు రహస్యంగా తీసుకుంటుంది ఇచ్చేరు ఎందుకంటే సతంగా ఎందుకు అక్కడ పెట్టారు శాస్త్రంలో చెప్పారు శాస్త్రంలో ఎందుకు చెప్పారు గోదానం చేయమని ఎందుకు చెప్పారంటే దానం మంచిదని చెప్పారు కాబట్టి అలా తతంగానే పెట్టక్కర్లా తాముగా తీసుకెళ్లి అతను కట్టేసి రావడం కాబట్టి ఇది కాదండి శాస్త్రంలో చెప్పారండి అందుకోసం చేసుకున్నానండి అంటే సరే జై మర్వాత శాస్త్రంలో చెప్పారు ఎందుకు ఆ టెక్నికల్ డీటెయిల్స్ ని మీరు అర్హర్ అవ్వాలనే కాదు దాని స్పిరిట్ తెలుసుకోవాలి కాబట్టి శాస్త్రీయమైన ద్వైతమును మీరు స్వీకరించాలి అంటే అభిప్రాయం దాంట్లో ఉండే స్పిరిట్ని అర్థం చేసుకుని ఆ శాస్త్రీయ ద్వైతాన్ని మీరు తీసుకోమనే తప్ప శాస్త్రంలో చెప్పారు మేం చేస్తున్నాము అంటో అలాగా శాస్త్ర కింకరులు వలే శాస్త్ర కింకరులు అంటారు కింకరుడు అంటే ఏమిటి వాడు చెప్పాడు వీడు చేశాడు శాస్త్రం చెప్పింది మేం చేశాం కుడివైపు తిరిగి దండం పెట్టుకున్నారు కుడి వైపు తిరిగి దండం పెట్టండి కూర్చుని ఆజ్ఞమనం చేయమన్నారు కూర్చుని ఆజ్ఞమనం చేసినా నెలపడ దండం పెట్టమన్నారు నెలపడ దండం పెట్టాం అంతే తప్ప ముక్కు పట్టుకోమన్నారు ముక్కు పట్టుకున్నాం చెవి పట్టుకోమంటే చెవి పట్టుకున్నాం మాకేమో అభ్యంతరం ఏది పట్టుకున్నా ఆ లెవెల్లో ఆ లెవెల్లో ఉండకూడదు కాబట్టి శాస్త్రీయం అంటే మహర్షులు చెప్పినది బాగా ఒక గొప్ప వివేక విజ్ఞానంతో చెప్పిన మాట దాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని మనం దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి శాస్త్రీయ ద్వైతము అశాస్త్రీయ ద్వైతాన్ని కూడా అర్థం చేసుకుని శాస్త్రం వద్దన్నది కాబట్టి నేను ఆనేస్తున్నాను అని కాకుండా శాస్త్రం ఉల్లిపాయ తినద్దండి కాబట్టి నేను ఉల్లిపాయ తింటలేదు అంటే అలాంటి వాడు ఎలా ఉంటాడో తెలుసిన వాడు బ్రతుకున్నంతకాలం ఏదో మిస్ అయిపోతున్నాం ఫీలింగ్లో ఉండిపోతాడు ఏదో మిస్ అయిపోతున్నాం ఎప్పుడు వీళ్ళందరూ ఉల్లిపోయి పోటీలు తినేస్తున్నారు మనకేమో ఈ నియమం వచ్చేసి మన ప్రారంభంలా అయిపోయింది కోణీ లేదు స్వర్గంలో మనకి భోగాలు వస్తే వీళ్ళందరూ నరకానికి పోతారు ఉల్లిపాయ ఒకటి తింటున్నారు కాబట్టి మనం స్వర్గానికి ఉల్లిపాయ ఒకటి కాబట్టి మనకి స్వర్గపు ద్వారాలు తెలుసుకుంటాయి అక్కడ మనం భోగాలు అనుభవిస్తామని వీడు తనకి తాను నచ్చజెప్పుకుని సంతోషపడ్డామే కాని ప్రస్తుతానికి మిస్ అయిపోతున్నాడు అలా మిస్ ఉంటారు సంసారం అంటే ఇలాగే అలా నిశ్చయితూ ఉంటారు అలా అక్కర్లేదు ఉల్లిపాయ ఎందుకు తినొద్దన్నారు అసలు ఎవరు వద్దన్నారు ఉల్లిపాయ తినొద్దని ఎవరు చెప్పారు నా కలంజం భక్షలే కలంజం అంటే ఉల్లిపాయ కానీ కాదు కలంజం ఉల్లిపాయ కాదు కలంజం అంటే విషదిగ్ధమైన బాణముచే చంపబడిన పశువు యొక్క మాంసము అది మనం అలౌజనం అది వాళ్ళు తినరు ఎందుకంటే విషం పూసిన కత్తితో చంపిన పశువు మాంసాన్ని వాళ్ళు మాత్రం తింటారా వాళ్ళు తినరు వాళ్ళు శుభ్రమైన కత్తితో కోసి తింటారు తప్ప విషం పూసిన కత్తితో వాళ్ళు తినరు ఇవన్నీ ఇలాగే ఉంటాయి దాంట్లో దిగనంత వరకు కృష్ణ వెయ్యనంత వరకు చాలా గంభీరంగా ఉంటుంది కృష్ణ వెయ్యడం ప్రారంభిస్తే అంతా కూడా పేలపిండిలాగా తేలిపోతుంది ఏం మిడల్ అక్కడ సారమేమి మిరల్ ఉల్లిపాయ తినద్దని ఎవరు చెప్పారు అసలు ఎక్కడ చెప్పారు మనుస్మృతికారుడు చెప్పాడా పరాశర స్మృతి ఎవరు చెప్పాడు ఉల్లిపాయాడు అని కూడా శిష్టాచారము శిష్టాచారం అంటే అర్థం ఏంటి గతాన్ని కొతుకోవాలి ఒక ఆహారం వాళ్ళని వాడు ఆలోచి ఇప్పుడు మా మా తల్లిదండ్రులు అలా చేశారు కాబట్టి ఇలా చేస్తాం మీరు చెప్పే కదా బుట్టలో పిల్లి వేయడం ఏంటి శిష్టాచారం ఉంటే బుట్టలో పిల్లి వేయడం కాబట్టి ఉల్లిపాయ తినకూడదు అని ఎందుకు వచ్చింది వై అంటే దానివల్ల ఏదైనా దోషం ఉందేమో చూసుకోవాలి దోషం ఉన్నట్లయితే మానయ్య నిజానికి ఉల్లిపాయ తినకూడదు సరే అలా చెబెట్టండి నెయ్య నెయ్య కూడా మోతాదు మించి తినరాదు నెయ్యి కాదండి ఆవుని ఆవు నయ్యి మాట ఆవు నెయ్యి గురించే నేను చెప్తున్నా ఆవునయ్యి అని చెప్పేసేసి ఎలా పెట్టేస్తున్నాం ఎలా వేసేస్తున్నాం తినేస్తాం అంటే అదే దానివల్ల కోలిస్టరైడ్ ట్రైక్లెసరైడ్స్ పెరిగిపోతాయి మనందరికీ కూడా ఇండియన్స్ అందరికీ కూడా ఈ సమస్య ఉంటుంది సైంటిఫిక్గా తెలుసుకోవాలి ఉల్లిపాయ తింటే ట్రైక్లెసరైడ్స్ ఏమైనా పెరుగుతాయా ఈ అస్సే తినకూడదు లేకపోతే తినొచ్చు మీకు ఎవరికైనా ఏదైనా శంకుంటే నేను అది సెటిల్ చేసేవారే సరే గా ఇంకొక మాట నాకెవడో ఉహాస్తులు చెప్పారు పచ్చి ఉళ్ళపై తినచ్చారు చెప్పారు ఉడికించింది తినద్దు కానీ పచ్చి ఉళ్ళుపై తిన ఇది ఒక పక్షం న్యూట్రిషనల్ గా చూసుకోవాలి అసలు జగన్నాథ పండితరాయలు రసంగంగా ధరలా ఏమని చెప్పాడంటే అదేదో దోషావళి కాదు ఉల్లిపాయ తిట్టే వాసన వేసుకుంది కాబట్టి వద్దని ఆయన చెప్పాడు ఇలాంటి ధనా అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి శాస్త్రం వద్దంది కాబట్టి మానేయడం కాదు శాస్త్రం వద్దన్నది తెలుసుకోవాలి ఎందుకు వద్దన్నది అది కూడా తెలుసుకుని కరెక్ట్ గా చెప్పింది శాస్త్రం అని అర్థం చేసుకుని అప్పుడు మానే ఈ మాట అంతా ఎందుకు చెప్పానంటే శాస్త్రీయము అశాస్త్రీయము అనే పదములను సరైన స్పిరిట్ లో జలుచుకోవాలి తప్ప కింటరుల వలె ఉండండి మీరు అనే అభిప్రాయం మాత్రం కూడదు శాస్త్రీయం శాస్త్రీయమైన ద్వైతమును ఉపాధీట స్వీకరించగలను లేకపోతే అభ్యసించవలేను ఎంతవరకు చెప్పండి ఎంత వరకు అంత వరకు మీకు ఆ అంటే బాగా తెరీడం కోసం చెప్తున్నా అవే అంతవరకు అంతవరకు అనగా ఎంత వరకు అంటే ఇంక ఆ తత్వం అనే మాట అన్నారు కదా అందుకోసం అలా చెప్తున్నా తత్వస్య అవబోధనా ఆత్మతత్వము అనుభవానికి వచ్చేటంత వరకు మరి వరకు అని తెలుగులో ఉంటే పంచమీ ఉంటుంది సంస్కృతంలో ఆయన పంచమిని విధించాడ ఆంగ్కి పంచమీ విభక్తిని పాణి మహర్షి విధించారు ఇది ఆంగ్ ఉంటే పంచమీ వస్తుంది అందుకోసం మీకు పంచమే కనపడుతుంది ఓకే కాబట్టి జీవసృష్టమైన ద్వైతము అదే దాని పేరే జీవసృష్టి రెండు విధాలుగా ఉన్నది శాస్త్రీయము అశాస్త్రీయము మీరు అశా తెలుసుకోండి రెండింటినీ కూడా బాగా తెలుసుకునే శాస్త్రీయాన్ని అట్టి పెట్టుకోండి వెంటనే విడిచిపెట్టండి ఈ శాస్త్రీయం మాత్రం ఇది కూడా ద్వైతమే కదా దీన్నెంతవరకు అట్టుపెట్టుకోవాలి అంటే మందులు వేసుకోవడం దేనికి మందులు మానేయడానికి అంతే కదా మందు వేసుకోవడం దేనికి మందు మానే ఎంతవరకు మందు వేసుకోవాలి ఆ మందు మానేసి స్థితి వచ్చేటంత వరకు మందు వేసుకోవాలి అర్థమైందండి అలాగే శాస్త్రీయమైన ద్వైతాన్ని మాత్రం ఎంతకాలం పెట్టుకోవాలి మేము ఆత్మతత్వము అనుభవానికి వచ్చేటంతవరకు పెట్టుకోవాలి తర్వాత అదే జారిపోతుంది అదే పోతుంది దాన్ని మనం పరిగెత్తుకుని పోటక్కర్లా అదే పోతుంది అశాస్త్రీయమైన ద్వైతాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా దూరము చేసుకోవాలి అదే సాధన సాధన అంటే అశాస్త్రీయమైన ద్వైతాన్ని తిరస్కరించడం పేరే సాధన జీవద్వైతం అశాస్త్రీయమితి ద్విధ మిగిలినది రేపు తర్వాత క్లాసులో శుక్రవారం క్లాసులో చెప్తాను ఇప్పుడు ఒక ప్రశ్నని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ప్రశ్నలన్నీ ఒకేసారి సెటిల్ అయిపోవు క్రమంగా ఒకదాని తర్వాత ఉంటుంది ఈ ప్రశ్న తర్వాత చూద్దాం చాలా పెద్ద విచారం ఉన్నది ఏషుత్తే జాగర్తి భూత అంటే సూర్యుడు మనలో ఎలా ఉన్నాడు ఆదిత్య హృదయంలో ఏమని ఉంటుందంటే ఈయన ఈ సూర్యుడు యేష ఈయన ఈ సూర్యభగవానుడు మన నిద్రపోతుంటే ఆయన మనలో తెలివిగా ఉన్నాడు మనలో దృఢంగా ఉన్నాడు తెలివిగా ఉన్నాడు సూర్యుడు మనలో ఎలా ఉన్నాడు అందులో నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే సూర్యుడని కాదు సూర్యమండలాంతర్గతమైన పరమాత్మ అని అర్థం సూర్యుడని కాదు ఇప్పుడు సన్వషిపర్స్ అని ఉండేవారు సన్వ సౌరులు జ్ఞానపత్రులు అది వేరు సన్వర్షిపర్స్ అంటే సూర్యుడే దైవము అసూర్యుడు ఆ ఎతగా రౌండ్గా ఉన్నాడు వాడే దైవము ఈ ఆకాశము ఈ చంద్రుడు ఇవేమీ కాదు అసూర్యుడే దైవము మీరు సూర్యుడికి దండం పెట్టుకుంటే పెడతాం చంద్రుడికి దండం నో మేము చంద్రుడికి దండం పెట్టాం మీరు సూర్య నమస్కారం చేయమంటే ఏమంటున్నారు మేము సూర్యుడికి దండం పెట్టమంటున్నారు కదా అలాగే ఈ సౌరుడు ఏమంటారు అదే చంద్రుడికి చంద్రుడికి దండం పెట్టం మేమని ఏం చేస్తాం సూర్యుడికే దండం పెడతాం రేపు పొద్దున్న మళ్ళీ సూర్యుడు రావాలి అప్పుడు సూర్యుడికి దగ్గర పెడతారు వీళ్ళని సన్వర్షిపర్స్ అంటారు సౌరులు ఈ సౌరులు కేరళలో ఉన్నాయి వారు ఒకప్పుడు తర్వాత ఈ ఈ ఫారోస్ అని ఈజిప్ట్లో ఉన్నప్పుడు చూస్తే ఫ్యారోస్ వాళ్ళందరూ సౌరులు సూర్యదేవతోపాస్త అది కాదు ఇక్కడ అర్థం అలా కాదు సూర్యుడు అంటే అర్థం అంటే చూసినా వేరే దేవత కాదు ఇందాక చెప్పిందే సూర్యుడు దేవత వేరు చంద్రుడు దేవత వేరు లక్ష్మీదేవ అలా కాదు అలా లేమీ లేదు ఒకే ఈశ్వరుడు సూర్యమండలంగా ప్రకటమై ఉన్నాడు ఆయనే చంద్రమండలంగా ప్రకటమై ఉన్నాడు కాబట్టి సూర్యుడు దేవత చంద్రుడు దేవత సూర్యుడు ఈశ్వరుడు కాదు చంద్రుడు ఈశ్వరుడు కాదు ఈశ్వరుడు ఏకేశ్వర ఈశ్వరుడు ఎవరని మీరు ఈ అన్ని దేవతల రూపంగా ప్రకటన ఉన్నవాడే విష్ణుడు కాబట్టి సూర్యుడికి దండము అంటే సూర్యమండలాంతర్గతుడైన పరమాత్మకు నమస్కారం ఆ పరమాత్మయే మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఇప్పుడు సూర్యుడు వేరే ఒక దేవత అనుకోండి అప్పుడు నేను కూడా ఇంకో దేవతనవుతాను ఎందుకంటే సూర్యుల్లో ఉన్న ఇక్కడ ఉన్నాడు ఆయనో దేవత నేనో దేవత ఇది ద్వైతం అంటే లా కాదు అక్కడ ఉన్న పరమాత్మయే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండే అక్కడ చేసి పని వేరు ఇక్కడ చేసి పని వేరు అక్కడ ఉన్న పరమాత్మ ఏం చేస్తున్నాడు మండుతున్నాడు భగ భగ భగ మంట పెద్ద మంట మండుతూనే ఉన్నాడు అలా ఇంకా చాలా కాలం మండుతోనే ఉంటాడు అలా మండి చక్కగా జగత్తునంతని కూడా మెచ్చగా అట్టబెట్టుతున్నాడు ఎప్పుడైనా ఫైర్ ప్లేస్ చూసారా మామూలు ఇక్కడ ఇండియాలో ఫైర్ ప్లేస్లు ఉండవు పాశ్చాత్య దేశాల్లో చలి దేశాల్లో ఫైర్ ప్లేస్ అని ఉంటుంది అక్కడ మంట మండుతూ ఉంటుంది గూడు కింద ఉంటుంది మంట మండుతూ ఉంటుంది రూమ్ అంతా హాల్ అంతా కూడా హాయిగా వెచ్చగా ఉంటుంది ఈ వెచ్చద చలి మంచు కురుస్తూ ఉంటుంది కానీ లోపలికి రాగానే వెచ్చగా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది రా వెచ్చదన ఆ మంట నుంచి అలాగే జగత్తంతా కూడా వేడిగా ఉందంటే ఆ సూర్యుడనే మంట ఆ మంటలో ఏ పరమాత్మ ఉన్నాడో అది శక్తి కదా మరి అదే పరమాత్మ నా హృదయము నుండి కూడా ఉన్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు భగభగా మండుతున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు కూర్చుని ఆలోచిస్తున్నాడు ఈ థింకింగ్ ఇన్ ది మ్యాన్ కూర్చుని ఆలోచిస్తున్నాడు ధియో యో కార్డ్స్ని అలాగ పైకి సృష్టిస్తూ ఉన్నాయి అది ఆయన చేస్తున్నట్టు కార్డ్స్ ఎలా సృష్టిస్తారో తెలిసిన ఈ చిన్నపిల్లలు ఈ బబుల్ మేకర్ అని ఉంటుంది నోట్లో పెట్టుకుని చేసేవారు ఇప్పుడు నోట్లో పెట్టుకో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి చక్కటి చిన్న ఉంటుంది సోప్ వాటర్ ఒక బకెట్లో కలిపేసుకుని అది దాంట్లో ముంచేసి మూట వేసేసి ఇలా ఇలా నొక్కుతుంటే బబుల్ సృష్టి ఉంటాయి అలాగే లోపల కూర్చున్నాడు పరమాత్మ ఆ మనస్సు అనే బబుల్ మేకర్ని పట్టుకుని నొక్కుతూ ఉంటాడు నొక్కుతూ ఉంటే అలా థాట్స్ చూస్తాం సరిపడిందండి ఆ బొబుల్ మేకర్ని నొక్ బొబుల్ మేకర్ మనస్సు దాన్ని నొక్కేవాడు పరమాత్మ మనం నిద్రపోతాం మనం నిద్రపోతే ఆయన కూడా నిద్రపోతాడా మనం నిద్రపోవడం అంటే మనస్సు నిద్రపోయింది అని అంటే మనస్సు నిద్రపోతేనే మనం నిద్రపోతాం కదా అప్పుడు ఆయన నిద్రపోతాడా ఆయన నిద్రపోవడం ఆయన తెలియదనే ఉంటాడు ఆయన ఎప్పుడు నిద్రపోవడం ఎందుకంటే ఆయనకి మనస్సు లేదు మనస్సు ఉంటే నిద్ర ఆయనకి మనస్సు లేదు ఈ పౌరాణికులు ఎప్పుడైతే మీరు చెవి ముక్కు కన్ను మెడ అని పెట్టి దేవుడికి ఒక పెట్టారనుకోండి ఇప్పుడు నిద్ర కూడా పెట్టాల్సి ఉంటుంది చెవి ముక్కు కన్ను భోజనం కడుపు ప్రసాదం ఇవన్నీ ఉండి నిద్ర లేకుండా ఎలా ఉంటుంది కాళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు నిద్ర కూడా ఉంటుంది కాబట్టి ఆయన నిద్రపోయాడు ఆయన లేచాడు అని కూడా కోమలింపు సేవ తర్వాత ఆయన సుప్రభాత సేవ ఆయన నిద్రలేశాడు కాబట్టి నిద్రలేసినప్పుడు విశ్రాంతిగా మీరు ఒక్కరూ ఏకాంతంగా ఉండాలనుకుంటారా అయితే ఈ తొం ఈ తొంబంట అది సుప్రభాత సేవలా అంటే అంటే అర్థం ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాబట్టి ఇవన్నీ సరిపడా సరిపెట్టుకోవాలి మేము కాబట్టి ఆయన మనం హృదయంలో పరినిష్ఠితుడై ఆయన నిద్ర ఈశ్వరుడు నిద్రపోడు సూర్యుడికి అస్తమయం ఉదయం ఉండదు సూర్యుడికి ఉదయాస్తమయాలుండవు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు అలాగే ఆత్మ చైతన్య రూపంగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు పృథివీ సూర్యుడి తిరిగితే ఉదయం పృథివీ సూర్యుడి నుంచి అవేగా తిరిగితే అస్తమయం అంటే పృథివీలో సగం అలాగే మనస్సు ఆత్మ చైతన్యం వైపు తిరిగితే తెలివి జాగ్రత్త అవస్థ మనస్సు మూసుకుపోతే నిద్రా సుశుద్ వ్యవస్థ కాబట్టి అది దాని వ్యవస్థ సో గాయత్రిని నిర్గుణోపాసన గాయత్రి సగుణమే ఎందుకంటే సూర్యుడు రూపంగా ఉండి మండుతున్నాడు మన హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు సగుణమే సగుణోపాసనమే కాబట్టి గాయత్రి ఉపాసన ఆకారం ఉండదు ఆకారం నాకు అనిపి నాకు అనిపిస్తున్నది మీరే చెప్తున్నా మీరేవాళ్ళదో చెప్పకండి నేను నా మనస్సులో ఉన్న దాచుకోలేక మీకు చెప్తున్నా గాయత్రికి ఒక సగుణ తత్వాన్ని సాకారంగా మార్చింది పురాణం నిజానికి పురాణ దృష్టి పక్కన పెడితే గాయత్రి దేవత కూడా కాదు గాయత్రి ఛందస్సు ఒక మేట దేవత సవిత సవిత దేవత మంత్రం సావిత్రి మంత్రం సావిత్రి మంత్రం అని ఎందుకన్నారు సవితృదేవతాకమైన మంత్రం కనుక సావిత్రి మంత్రం నిజానికి ఈశ్వరుణ్ణి చెప్పే మంత్రం ఆ ఈశ్వరుణ్ణి సవిత్రు అనే దేవతారూపంగా చెప్పే మంత్రం గాయత్రి ఛందస్సు గాయత్రి దేవత కాదు కానీ పురాణంలో ఆ సావిత్రి అనే మాట పక్కన ఈ గాయత్రి దేవత ఆ స్త్రీ రూపంగా పెట్టి ఐదు ముఖములని ఆ విధంగా ఇదంతా పురాణ దృష్టి కాబట్టి పురాణ దృష్టిలోకి వచ్చేస్తే మీకు ఆ గాయత్రీ మంత్రం యొక్క అద్వై అద్వైత ప్రతిపాదనము ఇంకా అద్వైతమేమిటి ఇంత అద్వైతం ఎక్కడ ఉంటుంది అద్వైతం ఉండదు కదా సో అదంతా పోయి ఆ అద్వైతంతో కూడిన ఒకనొక ఉపాసన కింద తీర్చిదిద్దబడుతుంది ఇది ఒక చిత్రమైన పరిణామము కాలక్రమంలో వచ్చినటువంటి పరిణామం ఇటువంటి పరిణామమును కొంతమంది మహాత్ములు కొంతమంది కళ్ళు మూసుకుని స్వీకరించేస్తున్నారు కొంతమంది అసలు తెలియని కూడా తెలియదు ఇటువంటి పరిణామాన్ని వాళ్ళు అర్థం కూడా చేసుకోరు ఏదో గతానుగతికంగా స్వీకరిస్తూ ఉంటారు కొంతమంది అర్థం చేసుకుని దాంట్లో ఉండేటువంటి వాళ్ళు గుతుక్కున మింగి కాలక్షేపం చేసుకున్నారు నాదాంటి వాళ్ళు ఇటాటా కొంతసేపటు కొంతసేపటు ఇలా ఊగిసరాడుతూ పైకి ఉంటారు మన కావ్యకఠ గణపతి ముని మొదలైన వాళ్ళు దయానంద సరస్వతి మొదలైన వాళ్ళు అవుట్ రైట్ గా తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంట్లో ఇన్ని షేడ్స్ ఉంటాయి మనం మళ్ళీ కలుగుతాం ఓం పూర్ణ పూర్ణమిదం పూర్ణ ఓం నమదే